ం శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపరాణామాలయ నమాగవత్దశంకరంకరం తదం తత్పరిమాజీత్యం ఎస్ నవర్త భూయ ం పురుషం ప్రపద్యే ప్రవృత్తి ప్రసృత పురాణీ ఈ శ్లోకంలో చాలా గంభీరమైన విషయాలు కొన్ని ఉన్నాయి వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది చాలా ప్రాక్టికల్ థింగ్స్ నిజ జీవితానికి సంబంధించిన విషయాలు సాధారణంగా వేదాంతంలో ఆధ్యాత్మ విద్యలో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది అదేంటంటే తగ్గింది చాలా వాల్యూము ఒక్క పిస్తప్ తగ్గిస్తే రీసౌంటుంది ఇప్పుడు బాగుందండి ఇంకా వస్తుంది ఓ ఓ ఇప్పుడు కొంచెం నయం ఓకే వెరీ నైస్ ఈ ఆధ్యాత్మ విద్యలో ఎదురయ్యే ఇబ్బంది ఏమిటంటే ఇక్కడ చెప్పే విషయాలను అన్నిటినీ నిజ జీవితానికి అన్వయించుకోవడానికి అవసరం అన్వయించుకోవడం అవసరము అనే పాయింట్ హైలైట్ అవ్వదు ఇప్పుడు మీరు పురాణం ఉన్నారనుకోండి దాంట్లో అప్లై చేసేదేముండదు ఊర్జాల వింటూ ఉన్నాను కథ వ్యాఘ్ర శర్మ వృత్తాంతము నాకు నాకు తెలిసిన వృత్తాంతం ఇంకోటి కూడా ఏదైనా తెలుసుంటే బాగుండను ఎన్నిసార్లు చెప్పినా అదే వ్యాఘ్ర శర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండను ఇప్పుడు దాన్ని మీరు ఏం అన్వయిస్తారు జీవితానికి ఆయనకు చాలా పవిత్రరాలైన ఒక భార్య ఉండను మంచిది వారికి సంతానము లేదు ఇదే అందరి సమ ప్రతి కాథకి ఇదే సమస్య ప్రతివాడి సమస్య ఇది అంచేతనే భారతదేశం జనాభా వన్ బిలియన్ అయి కూర్చుందండి ఓకే ఇప్పుడు దీంట్లో అన్వయించింది ఏముంటుంది సంతానం లేదు మంచిది మంచిది కాదు మంచిది కాదు తర్వాత ఏంటి ఇలా ఉంటుంది దీంట్లో అన్వయించిది ఏముండదు అలాగే ఇక్కడ కూడా అసంఘశ్రముతో ఛేదించవలేము ఓకే అలా ఆలోచించుకోవడం అసంగ అసంగత అనగానే చాలా ప్రాక్టికల్ థింగ్ నేను చెప్తా చూడండి మీ సంసార బంధమును మీరు పరిశీలించండి ఒకసారి You యూజ్ఞాన్ యు ఆర్ ఇన్ బాండేజ్ దాన్ని ఎక్నాలజీ చేయాల్సి ఉంటుంది బంధంలో ఉన్నాము మనము బంధంలో ఉన్నాము మన బంధము ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ అదే కదా బంధం అంటే బంధం అనేది అదొక థియరిటికల్ ప్రపోజిషన్ ఏమీ కాదు ఇప్పుడు ఇక్కడ బంధంలో ఉన్నాం మనం మన బంధము ఎలా తయారైంది ఎలా తయారైంది మన బంధము అంటే చూడండి ఏ పరిస్థితులైతే మన చుట్టూ అల్లుకుని ఉన్నాయో ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఇక్కడ వాటి బంధంలో మనము ఉన్నాము దీనికి ఇంగ్లీష్లో చక్కటి ఎక్స్ప్రెషన్ వస్తుంది ది బాండేజ్ ఆఫ్ ది ఇమీడియట్ ఇమీడియట్ ఇప్పుడు నా బంధం ఎలా ఉంటుందంటే నేను ఇక్కడ ఉన్నాను పద్మారావునగారు ఇక్కడ ఫ్లాట్లో ఉన్నాను అక్కడ ఏవో ఇష్యూస్ ఉంటాయి తర్వాత భోజనం ఏదో ఉంది దానికి సంబంధించి ఏవో ఇష్యూస్ ఉంటాయి బాడీ ఉన్నది దీనికి ఏవో ఇష్యూస్ ఉంటాయి మైండ్ ఉంది దాంట్లో ఏవో సుఖ దుఃఖాలు రాగద్వేషాలు ఉంటాయి దట్ ఈజ్ ది ఇమీడియట్ మనం ఈ ఇమీడియట్ అనే ఇమీడియట్ యొక్క అంటే మన చుట్టూ ఇప్పుడు ఇక్కడ అల్లుకుని ఉన్న పరిస్థితుల యొక్క పంజ్యాలు ఉన్నాము దాని దానికి దాని బంధంలో ఉన్నాము దీని ఈ పాయింట్ అర్థమైందండి అది ఎంత క్రిటికల్గా ఉందో చూడండి కాబట్టి బంధము మోక్షము ఇవన్నీ ఈ పదములను ఈ వర్ణనాలను మన జీవితానికి కొంచెం దూరంగా పెట్టి వాటిని ఎగ్జామిన్ చేస్తే ఉపయోగమై అలా వింటూ ఉంటుందంటే పురాణం పురాణం అంటే ఏదో కథలు ఉంటాయి మీకు వామదే మీకు దధీచి మహర్షి తెలుసునా అంటే నేను అడుగుతా చెప్పండి దధీచి మహర్షి నాకు తెలుసును అన్నవాడికి ఏం తెలిసింది దధీచి మహర్షి నాకు తెలియదు అన్నవాడికి తెలియనిది ఏమిటి మీరు ఆలోచించండి దధీచి మహర్షుడి గురించి వాడికి ఎవరికో తెలియదు నాకు తెలుసు వాడికంటే ఏ రకంగా నేను విజ్ఞానం ఉంటుందైనా ఈ లోకంలో విజ్ఞానం పేరు ఇలాగే ఉంటుంది అంటే దాని అథారిటీ దధీచి అనే పేరు లేదన్నా ఏదో దాని చుట్టూ ఏదో కథ ఉంది ఓ మహర్షి ఉండేవాడు దీచి ఆయనకు ఓ భార్య ఆయన ఏదో తప మహర్షి కనుక తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఏదో దేవతలు ఏదో వాళ్ళకేదో సమస్య వచ్చింది ఎప్పుడు సమస్యలు ఉన్నవాళ్ళు దేవతలు ఏ సమస్యలు లేకుండా పైలా పచ్చి తిరిగేవాళ్ళు రాక్షసులు అసరూము మన కథలన్నీ ఇలాగే ఉంటాయి కదా కాబట్టి దేవతలు ఎప్పుడు ఏడుపు కొట్టుముఖాలు వాళ్ళు ఎప్పుడూ ఏడుపు కొట్టుముఖాలు ఎప్పుడు ఓడిపోతూ ఉన్నా ఏడుస్తూ ఉండడమే వాళ్ళ పని దేవతలు అంటే అలాగే ఉంటారు రాక్షసులు ఎలా పడితే అలా ఉంటారు ఎప్పుడో వాళ్ళు పోతాడు కానీ ఉళ్ళప్పుడు ఉల్లర్త కదా వీళ్ళకి ఎలా పోతుంట వాళ్ళు రాక్షసులు ఈ దేవతలు ఏడుపు కొట్టు మో కాదు వీళ్ళకెదో సమస్య వచ్చింది ఎప్పుడో సమస్యలే వాళ్ళకి కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం నది ఇదంతా నాకు తెలిసింది ఈ కథ అంతా నేను విన్నాను నేను పండితుని మీరు ఆ కథ వినలేదు మీరు పామసు క్యా హోటా ఇలా ఉంటాయి పాండిత్యాలు బట్ అధ్యాత్మవిద్య అంటే అలా చూడకూడదు దాన్ని ఆ విధంగా చూడకూడదు బంధము ఏమిటి బంధం చెప్పేవిటో బంధం ఏమిటో నా బంధం ఏమిటో చెప్పినప్పుడు చూడు ఇప్పుడు ఇక్కడ నీవు ఏ పరిస్థితుల మధ్య చిక్కుకొని ఉన్నావో ఆ పరిస్థితుల యొక్క ఇంపాక్ట్ నీ మీద నీకు అనుభవానికి వస్తుందో రావట్లేదా వస్తుంది ఒక అభద్రత అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులలో మనకి భద్రత అభయం దక్కట్లేదు చిక్కట్లేదు ఒక అభద్రత మన అనుభవానికి వస్తుంది మనకున్న ఎకనామిక్ సిచ్యువేషన్లో మనకు ఒక అభద్రత అనుభవానికి వస్తుంది మన చుట్టూ ఉండే ఫ్యామిలీ అండ్ సోషల్ సర్కిమ్ స్టాన్సెస్లో మనకి ఐఎమ్ ఐఎమ్ ఫ్రీ అండ్ ఐఎమ్ ఫియర్లెస్ అనే అనుభవం కలగట్లేదు నేను పూడు అనే అనుభవం కలగట్లేదు నాకు ఇబ్బందులు ఉన్నాయి నేను ఇబ్బందుల్లో ఉన్నాను నాకు వెళితీయగలదు ఏవో సమస్యలు ఉన్నాయి అనే అనుభవమే కలుగుతుంది దీన్ని ఇమీడియట్ అంటారు ది బాండేజ్ ఆఫ్ ది ఇమీడియట్ ఇప్పుడు లోక నేను ఒక చాదస్వంతో చెప్తున్నానో లేకపోతే నాకు ఇవో కొన్ని ఫ్యాక్ట్స్ ఉండబట్టి నేను ఎలా చెప్తున్నానో మీరు అనుకోవద్దు దయచేసి నేను ఒక సైంటిఫిక్ స్టిరిట్తో చెప్తున్నా కనీసం దివ్ క్రెడిట్ టు మీ and try to understand uh, the point that I am struggling to make. Now, I know even in Tanya when there is an immediate story I want to know that being that visited, because of course the reason I have from there, That means never Desiree from that story, it means I will give away. That I will introduce my name as to. Therefore, this words, You may be��릴able to be visible within yourself, ఆ పరిస్థితులే బంధానికి హేతులు అని ఎప్పుడైతే మీరు నిర్ణయించారో అలాగే నిర్ణయిస్తారు అందరూ అలాగే నిర్ణయిస్తారు వెంటనే తరువాతి ప్రశ్న ఏమని వస్తుంది ఆ పరిస్థితులు అలా ఎందుకు ఉన్నాయి అనే ప్రశ్న ఉదయిస్తుంది ఆ ప్రశ్న ఉదయించగానే మీకు మీకు తెలుసున్న వ్యక్తులలో కొంతమంది వ్యక్తులు మీ ఎడల శత్రుభావంతో ఆ పరిస్థితులను అలా తయారు చేశారు మరి కొంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఏమైంది మీకు తెలుసున్న జనమును మీరు మిత్రులు శత్రువుల కింద ఆ మిత్రుల వల్ల నాకే కష్టాలు వచ్చే ఆ శత్రువుల వల్ల కష్టాలు వచ్చే మిత్రుల వల్ల నాకు ఉపకారం ఉందని విడదీశారా లేదా కాబట్టి మీ పరిస్థితులు మీకు ఇబ్బంది కలిగించడానికి కారణం ఏమిటంటే మీకు శత్రువులు ఉండబట్టి ఎవళ్ళో మీ ఇష్టం లేని వాళ్ళు అని మీరు నిర్ణయం చేశారు ఇదే బుద్ధి బుద్ధి అంటే థింకింగ్ ఇదే ఆలోచన సరళి ప్రతిదానికే అప్లై అవుతుంది ఎలాగా వెదర్ ఉందనుకోండి ఫలా నా వెదర్ నాకు ఇబ్బందిని కలిగిస్తుంది నేను ఆపోజిట్ వెదర్ నాకు ఈజీగా ఉంటుంది సుఖంగా కలిగిస్తుంది అంటే మీరు వెదర్ని యూ డివైడ్ ట్యాష్ ఫేవరబుల్ అన్ఫేవరబుల్ మనుషుల్ని ఫేవరబుల్ అన్ఫేవరబుల్ ఈ లోపల మీ ఆ అలా ఉంటుంది ఇప్పుడు దర్జీని దర్జీ అంటే వట్టలు కుట్టి వాడిని వాడు ఏది కనబడ్డా టేపు చేసి కొలుస్తూ ఉంటాడు వాడి లక్షణం అది అలాగే మనం కూడా బాహ్య పరిస్థితుల యొక్క పంజ్యాలో చిక్కి ఉండి ఈ పరిస్థితులు మనకి ఇలాగ ఇబ్బందులు ఎందుకు కలిగిస్తున్నాయన్న దానికి రాగద్వేషముల యొక్క ప్రభావంలో ఉండి ఈ మనుష్యులను రాగద్వేషముల దృష్టితో చూడడం వీళ్ళు మనకు కావలసిన మిత్రులు వీళ్ళు శత్రువులను విడదీయడం ఇదే దృష్టి సర్వమునుకో అప్లై చేసుకుంటూ ఒకసారి రాజకీయ పార్టీలు ఉంటాయి ఈ పార్టీల వల్ల నాకు దుఃఖం కలుగుతుంది ఈ పార్టీ మనకి చెడ్డది ఈ పార్టీ మంచిది కొంతమంది అంటారు బీజేపీ పవర్లో ఉంటే మాకు సుఖం లేకపోతే దుఃఖం ఉంటారు దీనికి ఆపోజిట్ వాళ్ళు ఉన్నారు బీజేపీ పవర్లో ఉండబట్టే మేము కష్టపడిపోతున్నామని వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటారు అలాగే ఉంటుంది అయితే ఈ పిచ్చి ఈ బుద్ధి పోని పిచ్చి కాకపోతే బుద్ధి ఈ థింకింగ్ ఇది మూఢ విశ్వాసాల్లోకి ప్రవేశిస్తుంది అంధవిశ్వాసాల్లో ప్రవేశిస్తుంది అది ఎలా ప్రవేశిస్తుంది ఈ తలుపు ఎక్కడుంటే మనకు పరిస్థితులు చెడిపోతున్నాయి ఈ కిటికీ అక్కడుంటే పరిస్థితులు చెడిపోతున్నాయి అని ఒకడు అంటాడు ఆఖరికి తలుపులు కిటికీల కారణంగా నాకు బంధము కలిగింది అనే స్థితికి చేరుకుంటుంది తలుపులు కిటికీల వల్ల బంధం కలుగుతున్నాయి సుఖ దుఃఖాలు తలుపులు కిటికీల వల్ల ఏర్పడతాయా ఈ తలుపు ఇక్కడ తీసేసి అక్కడ పెట్టే అది అక్కడి నుంచి తీసి ఇక్కడ పెట్టేమనుకోండి యాభై వేలు ఖర్చు అవుతుంది చేసేమనుకోండి మీ సుఖ దుఃఖాలన్నీ సెపరేట్ అయిపోతాయి ఏమైనా బుర్రున్నమాట నాకు కన్వీనియన్స్ ఇన్కన్వీనియన్స్ అనేవి ఉంటాయి తలుపులో అవి సరిగ్గా పెట్టుకోలేదు అనుకోండి మనం ఇన్కన్వీనియన్స్ అలా ఏదైనా ఉంటుంది తప్ప మన లోపల ఉండే సుఖ దుఃఖ బంధానికి తలుపులు కిటికీలు కారణాలు అవుతాయి గోడలు తలుపులు కిటికీలు ఇటకలు అవి కారణమవుతాయా అవ కానీ అవుతాయని ఒకటంటూ ఉంటాడు తర్వాత అంచెలు కారణమవుతాయని ఇంకొకటంటాడు మూడు నీకు చెడ్డది రెండు మంచిది అంటాడు అక్షరాలు కారణం అవుతాయని మరొకటి అంటాడు రెండు ఏలు ఉంటే నీకు కలిసి వస్తుంది ఒక్క ఏ ఉంది కాబట్టి నీ బతుకల్ అలా అయిపోయిందంటాడు వాడు వాడు వాడిని ఏం చేయాలో అర్థం చేయాలి గ్రహాల వల్ల అలా అవుతోందని ఇంకో హండ్రింటాడు గ్రహాలని విడతీస్తాడు మనుషుల్ని విడతీసినట్టుగానే మిత్రులు శత్రువులు లాగా గ్రహాలని పుణ్య గ్రహాలు పాపగ్రహాల్లోనూ విడతీస్తాడు కానీ బిలీవ్ ది గై హ్యాస్ ది కిమెరిటీ టు డివైడ్ ది అన్నోన్ ఎంటిటీస్ ఇన్ టు పుణ్య అండ్ పాప వాటికి ఏమీ తెలియదు వాటి గురించి ఎక్కడున్నాయో కూడా తెలియదు అయినా కూడా అలా డివైడ్ చేస్తుంది నక్షత్రాలని డివైడ్ చేస్తాడు సైన్స్ ప్రకారం నక్షత్రం దగ్గర బయలుదేరిన కాంతి భూమండలానికి చేరాలంటే బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం దగ్గర బయలుదేరిన కాంతి భూమండలానికి చేరడానికి సూర్యుడిని మినహాయించండి సూర్యుడైతే ఎయిట్ మినిట్స్ పడుతుంది సూర్యుడు కూడా నక్షత్రమే సూర్యుడిని మినహాయిస్తే బాగా దగ్గరగా ఉన్న నక్షత్రము పేరు దానికి పెట్టిన పేరు ఏమిటంటే బాగా దగ్గరగా ఉన్నదనే పేరు దానికి ప్రాక్సీమా అక్కడి నుంచి బయలుదేరిన కాంతి ఇక్కడికి రావడానికి ఐదు వేల ఏడు వందల యాభై సంవత్సరాలు పడుతుంది అంత దూరంలో ఉన్న నక్షత్రం మిగతావన్నీ ఇంకా బాగా దూరంలో ఉన్నాయి ఆ నక్షత్రాల్లో వీడికి ఉపకారం ఉపకారం ఉందనుకుంటాడు ఈ విధంగా పరిస్థితుల పంజాలు చిక్కి ఈ పరిస్థితులను ఎవ్వెవ్వేవో ప్రభావితం చేస్తున్నాయంటో బయటకే చూస్తూ వీడు అజ్ఞానంలో ఉండిపోతారు అసల్యం గత అంటే అర్థం ఏంటో చూసినండి ఈ పరిస్థితులను ఏవో ప్రభావితం చేయడం అదంతా కూడా అజ్ఞానం కేవలము మనకు మన చుట్టూ ఉన్న దాని ఎడల ఉన్న ఆసక్తి ఏదిగలదు దాని మనం దుఃఖంలో ఉన్నాము దానివలన మనం బంధంలో పడ్డాము కాబట్టి ఇన్నర్ అటాచ్మెంట్ టు ది ఇమీడియట్ మీరు ఇల్లు ఇంట్లో ఉంటారు దానికి అటాచ్ అయి ఉంటారు మీ మీ ఇంట్లో నలుగురు పది మంది అరడు వంద మంది మనుషులు ఉంటారు యువర్ అటాచ్డ్ ఆలస్ దేవు అటాచ్మెంట్తో పాటు ఎవర్షన్ కూడా దాని పక్కనే ఉంటుంది రాగము ద్వేషము తర్వాత మీకు బాడీ ఉంటుంది ఎవరు అటాచ్డ్ టు ది బాడీ ఎవరి అటాచ్డ్ ది మైండ్ ఎవరి అటాచ్డ్ ది హెయిర్ స్టైల్ జిట్టుకి అటాచ్మెంట్ ఉంటుంది ఎవరు అటాచ్ టు ది బొట్టుకి అటాచ్మెంట్ ఉంటుంది నిలువు బొట్టు పెట్టుకోవాలి అడ్డం పెట్టుకోకూడదును లేకపోతే అడ్డం పెట్టుకోవాలి నిలువు పెట్టుకోకూడదును ఉంటుంది ఏదో ఏదో ఉంటుంది బొట్టుకి అటాచ్మెంట్ ఉంటుంది జుట్టు కట్టుకి అటాచ్మెంట్ ఉంటుంది యు ఆర్ అటా యూ నేమిట్ యు ఆర్ అటాచ్ మీరు ఏది పాయింట్ అవుట్ చేస్తే దానికి అటాచ్ అయి ఉంటారు మతానికి అటాచ్ అవుతారు కాబట్టి ఇతర మతముల మీద ద్వేషం కలుగుతుంది ప్రాంతానికి అటాచ్ అవుతారు దేశానికి అటాచ్ అవుతారు మీరు అటాచ్ కాందంటూ ఏదైనా ఒక్కుంటే చెప్పండి నాకు ఆయనకి పనిచేసి మనిషి కూడా ఈ పని మనిషి మంచిదే ఆ పని మనిషి చెడ్డదే అని అటాచ్ అవుతారు ఫర్ ఎవ్రీథింగ్ వెరీజ్ అటాచ్మెంట్ అండ్ అవర్షన్ ఫాలోయింగ్ అటాచ్మెంట్ ఇది బంధువు ఇది తెలుసుకోవాలంటే వాడు చాలా సూక్ష్మమైన విజ్ఞానం కలవాడై ఆలోచన కలవాడై ఉండాలి ముఖ్యంగా అది కారణం ఇది కారణం ఇది కారణం అనేటువంటి మూఢ విశ్వాసం నుంచి బయటపడ్డవాడై ఉండాలి లేకపోతే ఈ పాయింట్ తెలుసుకోవాలి నా బంధానికి నా అటాచ్మెంటే కారణం సంసారం అనే అంత బలంగా నిలబెట్టింది ఏమిటంటే నా సంఘంగా కాబట్టి ఈ సంసారం అనేటువంటి విషవృక్షాన్ని ఛేదించడానికి అసంగమనే ఉపాయాన్ని మీరు అభ్యాసం చేయండి అసంగ శస్త్రేణ దృఢేణ శిక్వ అసంగం గురించి చాలా చెప్పాను ఎందుకునో మళ్ళీ ఈ ఫోటో ఇంకో మాట చెప్పాలని అనిపించి చెప్పాను తత ఆ పరమేశ్వరుని యొక్క స్వరూప పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేయాలి ముందు అసంగమనే శస్త్రంతో మన అతి తెలివితేటలు ఉపయోగిస్తాం ఏమిటి ఈ సంసారాన్ని ఈ అటాచ్మెంట్ ఈ రాజాన్ని ఈ ద్వేషాన్ని ఈ ఆసక్తిని అలాగే అట్టి పెట్టుకుని మోక్షాన్ని పొందాలని మనం ప్రయత్నం చేస్తాం దేవుణ్ణి బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం దేవుణ్ణి ఎలాగోలాగా మనం బుట్టలో వేసుకోవాలి అని ఈ లక్షణం అలాంటిదంటే మీకు ఎవరైనా కలెక్టర్ గారు వస్తున్నారన్నారు గబగబా వెళ్ళిపోయి ఆయనకు ఎదురేగి అయ్యా వెల్కమ్ సార్ అని ఆయన కొంత సర్వీస్ చేసి ఎలాగోలాగ ఆయన గుడ్ లుక్స్లో మనం పడాలి అయ్యా మీ మీ మిమ్మల్ని నేను ఫోన్ చేసి మాట్లాడతాను సార్ అంటే ఓకే నెంబర్ చెప్తారా సార్ నెంబర్ నోట్ చేసుకోండి ఏదో సంభావం ఆ కలెక్టర్ గారిని మన గుడ్ లుక్స్లో మనం ఉండిపోయినట్లయితే ఏదైనా ఉపకారం జరుగుతుంది మనకి అది మన స్వభావం అలా పనిచేస్తూ ఉంటుంది అంటే ఎప్పటికీ వెలికి వాడు ఎవరో ఏదో చేస్తే నాకేదైనా ఉపకారం అవుతుంది నేను పైకి వస్తాను ఏదో బంధం అలా ఉంటుంది సేమ్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్ గాడ్ని మళ్ళీ పది రకాల గాడ్స్ కింద విడగొట్టి ఈ కోరికకి ఈ గాడ్డు ఆ కోరికకి ఆ గాడ్డు ఈ భయానికి ఈ గాడ్డు ఆ భయానికి ఆ గాడ్ అంటూ అలాగా విడగొట్టు ఈ రకంగా ఒక మహాబంధంలో మనిషి చిక్కుకుని ఉంటాడు ఇదంతా కూడా సంసారము ఈ సంసారంలో బాహ్య పరిస్థితులతో పాటుగా మన మతాలు మన దేవుళ్ళు మన పూజలు ఇవన్నీ కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ దట్ బాండేజ్ ఇది మీకు మాట వినడానికి ఉందా లేకపోతే ఇబ్బందికరంగా ఉందా అంగీకారంగా ఉందా గాడ్ బ్లెస్ యూ దీని నుంచి మీరు ఎలా బయటపడాలి అంటే వాళ్ళు పాజిటివ్ అండ్ వాళ్ళు నెగిటివ్ పుష్ పుల్ ఎఫెక్ట్ అంటారు ఒకటి పుష్ చేస్తూ ఉంటుంది ఒకటి పుల్ చేస్తూ ఉంటుంది సో యూ డెవలప్ అసంగ నాన్ అటాచ్మెంట్ అంటే ఎడలా అసంగము ఇప్పుడు ఈ సంచి ఉంది ఈ సంధిలో పుస్తకం పెట్టుకుని తెచ్చుకుంటా కానీ ఆ సంచి నా సంచి అని అన్నాను అవసరమైతే ఆ సంఖ్య ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే నా పుస్తకాలు వేరే ప్లాస్టిక్ సంచీలు పెట్టుకుని ఆ సంఖ్య ఇవ్వడానికి నాకైనా అభ్యంతరం లేదు నో అటాచ్మెంట్ టు ఏంటైతే అసలు దేనికి అటాచ్మెంట్ ఉండదు అంటే మరి పెళ్ళం పిల్లల మీద ప్రేమ ఉండక్కర్లేదు నేను ప్రేమ ఉండకూడదని నేను చెప్పట్లేదు పైగా ప్రేమ ఉండాలని చెప్తున్నా అటాచ్మెంట్ ఉండకూడదని చెప్తున్నా అటాచ్మెంట్కి అది ఆసక్తి సంఘం నాకు ప్రేమకు ఉండే తేడా అని తెలుసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా జనులకు తమ బంధువులపై నియర్ అండ్ డియర్ కొడుకులు కోడళ్ళు వాళ్ళ మీద ఉన్నది ప్రేమ కాదు ఆసక్తి మోస్ట్ డేంజరస్ కాబట్టి ప్రేమకు విరుద్ధంగా నేను మాట్లాడే ఒక అపనంద నా మీద మీరు వేయకండి నేను అటాచ్మెంట్కి విరుద్ధంగానే ఆసక్తికి విరుద్ధంగానే మాట్లాడుతున్నాను ఈ ప్రేమకి ఆసక్తికి ఉండే తేడా నేను కొన్ని డజన్ల సార్లు చెప్పుకుంటాను మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను సో ముందు మీరు ఇంత ఇంత ఇంత సాధించాలి ది నాన్ అటాచ్మెంట్ టు ద ఇమీడియట్ ద ఇమీడియట్ మన చుట్టూ మన జీవితాన్ని శాసిస్తూ ఉన్నటువంటి వస్తువులు వ్యక్తులు పరిస్థితులు ఘటనలు వీటిపై నాన్ అటాచ్మెంట్ అది మీరు సాధించగలరా స్లోగా సాధించాలి సాధించి ఆ తర్వాత ఈశ్వరుణ్ణి శరణాగతి చేయాలి చేస్తే మీరు మోక్షాన్ని పొందుతారు ఈ బంధం వదిలిపోతుంది శరణాగతి అనగానేమి శరణ అది ఇంతవరకు చెప్పాను నేను మళ్ళీ ఇంకోసారి రీక్యాప్ శరణాగతి అనేది ఏది కాదో ముందు తెలుసుకోవాలి అందుకోసం నిన్న చెప్పాను ఏది శరణాగతి కాదు చెప్పాను ఒక రిచువల్ మీకు వర్ణించారు ఒక తంతు అంటే తిరుపతి వెళ్ళడం కింద పసుపు బట్టలు కట్టుకోవడం అని అలా మొదలుపెట్టి ఒక తంతు మీకు నేను వివరించి చెప్పాను చూసారా ఆ తంతు కావచ్చు లేకపోతే అలాంటి తంతు మరొకటి ఏవో తంతులు ఉంటాయి తంతు అనే మాట తంత్రము అనే సంస్కృతి పదం నుంచి వచ్చింది అంటే ఎవేవో చేయడం తను విస్తారంగా ఇవ్వేవో చేస్తూ ఉంటాడు క్రియా క్రియ చేసి పూజాధికము ఇత్యాది క్రియను చేసి అది శరణాగతి అని అనుకోవడం తప్పు శరణాగతి ఒక క్రియ కాదు ఆ తత్వం యొక్క సాక్షాత్కారము ఉండి తద్వారా ఒక క్రియ ప్రభావితమై ఆ క్రియ పవిత్రంగా ఉండొచ్చు కానీ నాకు క్రియేడల నాకేమీ వ్యతిరేకం లేదు కానీ క్రియ మాత్రం కాదు శరణాగతి అనేది క్రియ కాదు క్రియ శరణాగి శరణాగతి అనేది క్రియ అయితే ఆ క్రియ చేసి పారేస్తాం నాటే వాడే బిడ్డే నూట ఎనిమిది సార్లు తిరగడం శరణాగతే అన్నారనుకోండి గంట ఎప్పుడు ఒక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నూట సార్లు తిరిగి వస్తారు ఆఖరికి లంగడా కూడా కట్టి పట్టుకుని చుట్టూ తిరిగేస్తక్క వస్తుంది ఒక ఒక పర్యాయం నూట సార్లు తిరిగేస్తే శరణాగత అయిపోతుంది అని కనుక సెటిల్ అని ఒక పద్ధతిగా మీరు చెప్తే తిరిగే తక్కువ వచ్చేస్తారు ఏ వాటే కైలాస పర్వతం చుట్టూ తిరిగి వచ్చేస్తారు గాలు ఉండదట గాలు ఉండకపోయినా అలాగే దొల్లేసి మొత్తానికి తిరిగే తక్కువ కాబట్టి కైలాస పర్వతాన్ని తిరిగేసి వచ్చిన వాడికి గుడిని మింగేవాడికి గుడిలో లింగం కైలాస పర్వతమే పరిక్రమ చేస్తా వచ్చిన వాడికి ఇక్కడ నూట ఎనిమిది సార్లు తిరగరా అంటే మరమరాలను వెళ్ళినట్టు నేను చేసి పాలేస్తాను అది పెద్ద తనే కాదు బట్ శరణాగతి అనేది ఒక క్రియ కాదు చాలామంది ఏమనుకుంటారంటే శరణాగతి ఒక ఇమోషన్ అనుకుంటారు ఒక భావావేశం ఒక ఇమోషన్ అంటే మనస్సులో ఒక భావం కలిగి ఆ భావం అలా బిల్డప్ అయిపోయి ఆవేశం కింద వచ్చేస్తుంది దాన్ని ఇమోషన్ అంటారు ఒక థాట్ బయలుదేరుతుంది అది అలా అలా పెరిగి పెద్దదైపోయి ఒక ఆవేశం వచ్చేస్తుంది దాన్ని భావావేశము అంటారు ఒకప్పుడు భావావేగము అని కూడా అంటారు ఇమోషన్కి అనువాదాలు ఇవన్నీ మరి ఏదో ఒక అనువాదం చేయాలి కదా అటువంటి భావావేగము శరణాగతి అవుతుందా చాలామంది అలాగ ఉంటారు దేవుడు భావావేగంలో పడిపోతారు గుళ్ళంతా జల ధరించేస్తూ ఉంటుంది కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి హే భగవాన్ అంటూ ఆవేశపడిపోతూ ఉంటారు గుడ్ మీనింగ్ ఇది చెడ్డది అనేది నేను అంట ఐఎమ్ నాట్ రెడీ ఇట్ యూ ఆర్ గ్రేట్ ఇన్ అవే అలా ఆవేశపడిపోతూ ఉంటారు కానీ ఈ ఆవేశం వెనుక అవ అవగతి అంటే జ్ఞానం ఏమైనా చూసుకోవాలి జ్ఞానం ఏమీ లేదనుకోండి ఆ విషయం ఎందుకు పనికిరాండి ఇప్పుడు ఇక్కడ రెండు మూడు దృష్టాంతాలు నేను చెప్పగలుగుతా హనుమంతుడు పూనె పూనేడు అంటాడు హనుమంతుడు పూర్ణంగా ఏంటంటే సాచి తీసుకోవాలి వెంపకాయ కూర్చోబెట్టి కూర్చో ఒక మూలం కూర్చోబెట్టి ఒకప్పుడు కాఫీ కనిపించాలండి అప్పుడు దట్ ఈజ్ వాట్ యూ హవ్ టు డూ టు ది గై హనుమంతుడు పూర్ణంగా ఏంటండి పిచ్చా అన్నాడు పోనీ వాళ్ళందరి బాగానే ఉన్నారు నాకు ఇచ్చేటప్పుడు నేను పోటీ ఇచ్చే ఆసుపత్రిలో కూర్చుంటా ఐ విల్ డూ దాట్ బట్ ఐ వి యాక్సెప్ట్ దిస్ కైండ్ ఆఫ్ నాన్స్ హనుమంతుడు పోండా ఏంటి వెంకటేశ్వర స్వామి పోండేంటే ఏమన్నా ఇదే శరణాగితంటే ఆఖరికి ఆరు వేలకి పుట్టుకొస్తారు కదండి ఇలాంటి లేకపోతే అయ్యపోతుంది ఏంటంటే లేకపోతే రంగం మైసర్లో రంగం ఇవన్నీ ఇలాగంటే భావావేశములు ఏవైతే ఉంటాయో వీటిని శరణాగతి అని మనం భ్రమపడరాదు ఎందుకంటే లేకపోతే మళ్ళీ మీరు ఒక ఇమోషనలిజంలోకి వెళ్ళిపోయే ప్రమాదంలో కాబట్టి శరణాగతి అంటే అది ఇమోషనలిజం గాడి అనో సెంటిమెంట్ అనో అనుకోకూడదు ఇట్ ఈజ్ నా శరణాగతి అనగా ఈశ్వరుని యొక్క స్వరూప స్వభావములను స్పష్టముగా తెలిసి ఉ ఆద్యం పురుషం ప్రపద్యే కాబట్టి శరణాగతిలో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఆల్ దట్ ఎగ్జిస్ట్ ఈజ్ మ్యానిఫెస్ట్ గాడ్ ఓన్లీ ఏదో ఇంగ్లీష్లో చెప్పాను తెలుగులో చెప్తాను మీరు చింతచేయద్దు ఈ సృష్టిలో ఉన్నది సర్వము ఉన్నది సర్వము అంటే ఏమిటండి ఉన్నది సర్వము అంటే కిటికీలు తప్పేళాలు గిన్నెలు టేబుళ్ళు మైపులు అలా మొదలుపెట్టకూడదు అదిగా తెలివైనమాట వద్ద ఉన్నది సర్వము అంటే నేల నీరు నిప్పు గాలి నింగి ఐదు పంచభూతాలు అది ఉన్నది సర్వము భూతము అంటే ఉన్నది అని భవతీటి భూతం ఉన్నది సర్వము ఉన్నవి ఐదు ఐదు పరిగణనలోకి తీసుకునేప్పటికీ సర్వము వచ్చింది ఉన్నది సర్వము అంటే ఐదు ఈ ఐదు కూడా ఆ పరమేశ్వరుని యొక్క రూపమువే ఇప్పుడు నీకు ఒక దృష్టాంతం లేదు మంచు గడ్డ నీరు ప్రవహించే నీరు గాలిలోని తేమ మూడు కూడా ఒకే వస్తువు యొక్క రూపంలో ఒకే వస్తువు వాటర్ యాక్వా అంటారు అదే ఒక పరిస్థితిలో మంచుగడ్డగా ఇంకో పరిస్థితిలో ప్రవహించే నీరుగా మరో పరిస్థితిలో గాలిలోని తేమగా నీటి ఆవిరిగా అదే అదే మూడు రూపాలని కలిగి ఉన్నది అలా ఎలా అంటే చూడండి ఆ వస్తువుని బాగా దట్టంగా చేశారనుకోండి మంచుగడ్డ అయింది కొంచెం లూజ్గా చేశారనుకోండి మీరైంది మరీ బాగా లూజ్గా చేశారనుకోండి నీటి ఆవిరి అయినది అలాగే ఆ పరమాత్మ బాగా తమోగుణంలో ప్రకటమై తమోగుణం అనే ఉపాధిని స్వీకరించి పృథివీ రూపంగా నేల రూపంగా మ్యాటర్ రూపంగా మన ముందు ఉన్నాడు అదే పరమాత్మ అత్యంత సూక్ష్మమైన ఉపాధి అంటే సత్వగుణోపాధిని స్వీకరించి ఆకాశరూపంగా ఉన్నాడు మధ్యలో వెరైటీ కొంచెం తక్కువ తమో గుణం అయ్యి రజోగుణం పెడితే అప్పుడు నీరు అవుతుంది నీరు మెటీరియల్ అండ్ ఆల్సో ఫ్లోస్ అలాగే తమోగుణాన్ని బాగా తగ్గించి రజోగుణాన్ని బాగా పెంచితే మీకు అగ్ని వాయువు వస్తాయి వాయువులో తమోగుణం ఉంటుంది అగ్నిలో తమోగుణం ఇంచుమించు ఉండదు రజోగుణమే చాలా అధికంగా ఉంటుంది ఆకాశము సత్వగుణము కాబట్టి ఈ గుణముల మేళవింపు వలన ఒకే సస్య వస్తువు పృథివ్యుక్తేజో వాయువాకాశముల రూపంగా మన ముందు ఉన్నది ఆ సత్యతత్వములకే దేవుడు అని పేరు ఆ పురుషుడు పూర్ణము ఆ పూర్ణమైన పరమాత్మతత్వము నుండియే ఈ సకల జగత్తు ఆవిర్భవించినది అంచేతే ఆద్యం అని పేరు అది అంటే కారణము అని సకల జగత్తులకు కారణమైన వాడు కాబట్టి శరణాగితుల మొదటి అంశం ఏమిటో తెలుసిన శరణాగితుల మొదటి అంశము పృథివ్యక్త వాయు ఆకాశముల రూపంగా అంటే సకల జగత్తు రూపంగా ఆ పరమాత్మయే ఉన్నాడు అని అని ఊరికే గట్టిగా అరవడం కాదు మైకులో అరవడం కాదు మైకులో అడవడానికి అలా అనుకుంటారు ఏదో అడుస్తూ ఉంటాం మైకులో ఏదో అనుకుంటున్నాం అంటే పాపులర్ రిలీజియన్ అలాగే ఉంటుంది పాపులర్ రిలీజియన్లో మీరు తత్వాన్ని వెదికితే అదేం కనబడుతుంది మనం తత్వ చింతకులం కాబట్టి ఇన్ని మాటలు అనుకుంటున్నాం కానీ పాపులర్ రిలీజియన్ రీజన్లో ఇవే ఉండవు వాళ్ళు ఏదో ఉంటూ ఉంటాడు ఏదో పాటలు పాడుతూ ఒక తలా తోకా ఏముంటుంది సో తర్వాత కనీసం విభక్తి జ్ఞానం కూడా ఉండదు బేసిక్ గ్రామర్ కూడా ఉండదు సో ఏదో అంటూ ఉంటాడు సో ఏదో పడుతూ ఉంటాడు పాపులర్ విజన్ అంటే పొద్దున్నీ సాయంకాలం దాకా అలాగే ఉంటుంది లైక్ సర్వజ్ఞానమహా శ్రీ శ్రీనివాసం సర్వజ్ఞానమహాన్ని ఉండంటాడు శ్రీ శ్రీనివాసం అని ఇంకోనంటాడు కరుణాయన మహా అదే ట్యూను విసిగెత్తిపోతుంది క్యూ ఇది ఇది నిత్యూ అదే ట్యూను అదే సా అది కొద్ది నుంచి సాయంకాలం దాకా అది వెళ్ళి కొడుతూ ఉంటుంది శ్రీనివాసం అని అలా ఉండదు శ్రీనివాసాను శ్రీనివాసులు అను ఏదో ఎడవాలి కానీ శ్రీనివాసం అని ఉండదు అలాగే విభక్తి కూడా సరిగ్గా లేకపోతే గ్రామర్ చదువుతున్న వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మీరు ఇంగ్లీషు అవకతవకగా మాట్లాడి చూడండి ఒకసారి ఇంగ్లీష్ అవకటవుతూ మాట్లాడుతుంది ఎక్కడైనా యూనివర్సిటీకో కాలేజీకో వెళ్ళి అవకతవక ఇంగ్లీష్ సందర్భంలో ఇంగ్లీష్ మాట్లాడితే చుట్టూ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఏమలా ఉండడంతో గట్రా సపోజ్ కాలేజీకి వెళ్ళి టీచర్ ఇన్ కమ్ ఐ అన్నారు అనుకోండి ఏమంటాడు టీచర్ ఏమంటుంది ఏమంటారు ఐ బట్ నాన్ సన్సర్ అలా కానీ వీళ్ళు సంస్కృతంలో ఇలాగే మాట్లాడతారు అవన్నీ చెల్లుబాటు అవుతూ ఉంటాయి నాలాంటి వాడు ఎప్పుడో వ్యాకరణం చేసి చల్లుకోవడం అనే పాపానికి వీటన్నింటినీ సహిష్ణు అలా పనులు ఉండడం వాళ్ళు గోవిందం గోవిందమ్మేమిట్రా గోవిందుడు అను లేకపోతే గోవిందని గోవిందమ్మేటండి ఎక్కడి వచ్చేది అమ్మ ఎక్కడి నుంచి పట్టుకుండి ఓ సబ్జెక్ట్ అంటే క్యాచీగా ఉండాలి టర్మ్స్ క్యాచీగా ఉంటే సరిపడుతుంది తప్ప కాబట్టి ఎనివే డైగ్రెషన్ ది పాయింట్ ఈజ్ అలాగేవో ఊరికే గెంతులు వేయడము లేకపోతే డ్యాన్సులు చేయడము లేకపోతే మైకుల్లో అరవడము దాని జ్ఞానం అందరూ జ్ఞానం అంటే తత్వము స్పష్టంగా ఆ పరమా పరమేశ్వరుడు పంచభూతముల రూపంగా మన ముందు ప్రకటమై ఉన్నాడు పియర్ ఇన్నర్ అండర్స్టాండింగ్ అంటే అర్థం ఎటో తెలుసిన నేను నడుస్తున్నాను అంటే నేలపై నడవట్లేదు నేల రూపంగా ఉండే దేవుడిపై నడుస్తున్నాను ఈశ్వరునిపై నడుస్తున్నాను గాలి రూపంగా ఉండే ఈశ్వరుణ్ణి పీలుస్తున్నాను నీరు రూపంగా ఉండే ఈశ్వరుణ్ణి త్రాగుతున్నాను అన్నం రూపంగా ఉండే దేవుణ్ణి తింటున్నాను అన్నం బరం బ్రహ్మాండ ఆకాశ రూపంగా ఉండే ఈశ్వరుని ఎందుకు సంచారం నేను ఈశ్వరుని ఒడిలో జన్మించి మనుగడను సాగి మళ్ళీ ఈశ్వరుని ఎందే విలీనం అయిపోతూ ఉంటాను ఏనాడు ఈశ్వరునికి ఒక్క క్షణం కూడా దూరంగా లేను అని ఈ విధంగా ఆ సర్వవ్యాపకుడైన పరమేశ్వరుని యొక్క స్వ స్వరూపమును స్పష్టముగా తెలిసి అది శరణాగతిలో మొదటే అంశం అదే ఇది అర్థమైందండి మొదటి అంశము ఇక రెండవ అంశం ఏమిటంటే యత ప్రవృత్తి ప్రసృత పురాణి అది రెండవ అంశం శరణాధితులు ఈ జగత్తులో మీకు ఎక్కడ ఎటువంటి కదలిక ప్రవృత్తి ప్రవృత్తి అంటే కదలిక ఆ కదలిక ఆ పరమేశ్వరం నుంచే సృష్టి ఆది నుండి కూడా పురాణి ఇది ఎలాగంటే ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్లో ఎలక్ట్రిసిటీ తయారయ్యి హై వోల్టేజ్ వైర్స్ ద్వారా హైదరాబాద్కు వచ్చి అలా అనుకోండి సంథింగ్ లైక్ దాట్ ఏదో అయి ఉంటుంది కదా ఆ హైదరాబాదు మహానగరంలో ప్రతి గృహంలో ప్రతి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ ఏదైతే ఉంటుందో వాటిని అన్నిటినీ వర్క్ చేసి వర్క్ వర్క్ చేపిస్తున్నటువంటి ఒక మహాశక్తి ఏది కలదో ఆ మహాశక్తి ఒక్కటియే అది ఒక్కటే ఈ గ్యాడ్జెట్స్ అనేకం కానీ ఆ శక్తి ఒక్కటియే ఆశక్తియే అది అక్కడ అక్కడ అక్కడి ఆ పవర్ హౌస్ నుంచి ఆదిగినేట్ ఈ సర్వము నడిపిస్తుంది అని మనం కదా ఇప్పుడు టీవీ ఉందనుకోండి టీవీని నడిపించేది ఏమిటి ఆశక్తియే టీవీ అంటే పెద్దది విశాలమైన పెద్ద టీవీని నడిపించేది ఆసక్తి మీ చేతిలో చిన్న ఐఫోన్ ఉంటుంది దాన్ని నడిపించేది కూడా ఆసక్తి చిన్న టైనీ ఆబ్జెక్ట్లు ఉంటాయి వాటిని నడిపించేది బ్లూటూత్ అంటాడు టైని ఉంటుంది అజీలో పెట్టింది మాట్లాడుస్తూ ఉంటాడు దాన్ని నడిపించే శక్తి కూడా ఆసక్తి ఓ పెద్ద బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని నడిపించేది కూడా ఆసక్తి కాబట్టి ఒకే ఎలక్ట్రిసిటీ ఇన్ని లక్షల కోట్ల గ్యాడ్జెట్స్ చిన్న పెద్ద ఎంతో వెరైటీ వీటన్నిటినీ నడిపిస్తున్నది అదే ఎలక్ట్రిసిటీ ఆ విధంగా నక్షత్రములు కొత్తవి పుడుతున్నాయి పాతవి నశిస్తున్నాయి గ్రహములు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి గ్రహాలంటే సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి పాట విన్నారా లేదా భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను అనే ఒక కవి రాశాడు ఆ పాట మంచి పాట పాతకాల పాట కవులు బాగా రాస్తారు గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి చుట్టూ కూడా తిరుగుతున్నాయి మరి తిరగడానికి శక్తి కావాలి కదా నక్షత్రాలు కొత్త నక్షత్రాలు పుట్టాలంటే శక్తి కావాలి పాత నక్షత్రాలు గిట్టాలంటే శక్తి కావాలి ఆ శక్తి గెలాక్సీస్ బ్లాక్ హోల్స్ మహాశక్తిని అనంత శక్తి మనం మామూలుగా అనంతై మహాన్ని లైలా అనుకుంటే ఏమైంది తెలుసుకోవాలి నో బట్ ఇట్ ఇన్స్ దాన్ని ఒక తంతు కింద మార్చి కూర్చోబెడితే సరిపడదు ఇట్ ఈజ్ నాట్ అబౌట్ ఎ తంతు ఇట్ ఈజ్ అబౌట్ ద రియలైజేషన్ ఆఫ్ ది ఫ్యాక్ట్ సో ఆ అనంత శక్తి మనకి ఎప్పుడు కూడా అలా బుద్ధిలో మెదులుతూ ఉండాలి ఆ మహాశక్తి ఆ మహాశక్తి భూమి తన చుట్టూ తాను తిరిగేట్లా చేసుకోండి భూమి సూర్యుని చుట్టూ తిరిగిట్లా చేసుకోండి ఆ మహాశక్తి మేఘముల ద్వారా వర్షిస్తోంది మెరుపుల ద్వారా అద్భుతమైన శక్తిని ప్రపంచంలో ఎలక్ట్రిక్ శక్తిని ప్రవేశపెడుతూ ఉన్నది ఎదుపుకి ఎంత శక్తి ఉన్నదో చూడండి ఆ మహాశక్తియే నదుల రూపంగా ప్రవహిస్తోంది సముద్రాల్లో వచ్చే తుఫాన్లన్నీ ఆ మహాశక్తి సముద్రంలో ఎడతరి తెలియకుండా వచ్చేటువంటి ఆ అలలు ఆ మహాశక్తి గాలి ఆ మహాశక్తి మీరు ఏదైనా వింగ్ ఫార్మ్ అని ఉంటాయి అక్కడ గుజరాత్లో చాలా మహారాష్ట్రలో కూడా పెడుతున్నారు ఈ అంటే గాలి మర్రాలు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చూసారా అది దగ్గరికి వెళ్ళనివ్వరు వాళ్ళు ఎందుకంటే దాని చుట్టూ కంచె ఏదో వేస్తారు ఎందుకంటే చాలా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది దాని నుంచి అదేదైనా మీరు వెళ్ళి మీరు పొరపాట్లు ముట్టుకుంటే షాక్ తగిలిందంటే పోతుండే దాని చుట్టూ ఫెన్సింగ్ పెడతారు అంత పెద్దది ఈ బిల్డింగ్ ఏదో పనికి రాదు దానికి ముందు దీనికి రెట్టింపు ఉంటుంది ఎత్తుంది దాని రెక్కలు మనిషికి మూడు రెట్లు ఉంటాయి ఒక్కొక్క రెక్క చాలా పెద్ద ఉంటాయండి అండి అది ఇలా గాలికి అది ఎప్పుడు తిరుగుతున్నాడు ట్వంటీ ఫోర్ సెవెన్ తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటే బాంబే వంటి సిటీకి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఎంత పుడుతుంది అక్కడి నుంచి మెగా వాటర్ ఎనర్జీ పుడుతుంది అంతటి గాలి రూపంగా నదులు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ అన్ని ఆ శక్తి నుంచే ఉద్భవించాయి ఎంత శక్తి వర్షము ఎంత శక్తి తర్వాత మన లోపలికి వస్తే మాట్లాడే వాచోహ వాచుషష్ చక్షు కన్నుకు కన్ను మాటకు మాట వాగింద్రియానికి వాగింద్రియం ప్రాణస్థ ప్రాణ మనస్సో మన ఆ మహాశక్తి ఇక్కడ గుండె అలా కొట్టుకుంటూనే ఉంటుంది ప్లబ్ తల్లి గర్భంలో ప్రారంభం ఈ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతికితే అంతకాలము కొట్టుకుంటూనే ఆ మహాశక్తి యొక్క ప్రభావం చేత ఆగిపోయినప్పుడు కూడా దాని ప్రభావం చేతనే ఆగిపోతుంది కాబట్టి క్షేమ చిటుకుమంటే అది శివుని ఆజ్ఞ చేతనే అన్నారు పెద్దలు కాబట్టి ఈ సృష్టిలో సర్వము ఆ మహాశక్తి యొక్క కదలికయే చలనం అంతా కూడా ఆ మహాశక్తి ఉంది అంటే ఇప్పుడు ఏమైంది మన ఉనికి మన ఉనికి ఉండడం మన మనుగడ మన చేష్ట కదలిక సర్వము ఆ ఈశ్వరుని చేతనే సంపన్నమవుతున్నది అని తెలియట అని తెలియట ఎలా తెలియడమో తెలుసు ఇదిగో ఈ గాలి తగులుతో చల్లగా ఉంది అని ఎంత స్పష్టంగా తెలుస్తూ అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉన్నదో అంత అనుభూతి రూపంగా అనుభవ రూపంగా తెలియట దీనికి ఇటువంటి తెలియటకు శరణాగతి అని పేరు తెలిస్తే ఏమవుతుంది ఏమవుతుంది అని అదే మరి వెర్రి ప్రశ్న అంటే అర్థం కాదు అది తెలిస్తే ఏమవుతుందో కృష్ణ మిత్రుడు శత్రువు అని దైవమే ఉంటుంది ఇది అనుకూలము ఇది ప్రతికూలము అనేది ఏముండదు దైవమే ఉంటుంది ఇది సుఖము ఇది దుఃఖము అనేది ఏముండదు దైవమే ఉంటుంది ఇది సంపద ఇది ఆపద అనే విభాగంతో ఉంది అంతా ఈశ్వరుని యొక్క లేలయే ఉంటుంది ఈశ్వరుని యొక్క చలనమే ఉంటుంది తుఫానైనా ఈశ్వరుడే ఎండ కాసినా ఈశ్వరుడే వర్షం కురిసినా ఈశ్వరుడే గాలి వీచినా ఈశ్వరుడే గాలి స్తంభించినా ఈశ్వరుడే సర్వము ఈశ్వరు ఈశ్వరుడే అన్నం ఈశ్వరుడే సర్వము ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి వ్యాధి ఎలా వస్తుంది అది కూడా ఈశ్వరుని యొక్క చలనమే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అది కూడా ఈశ్వరుని యొక్క శక్తి అని సర్వము ఈశ్వరుడే అని తెలియట మన ఉనికి మన మనుగడ మన కదలిక సర్వము ఈశ్వరుని ఏం లేగలదు అని తెలియట ఇప్పుడు ఈ రెండింటినీ మీరు కంబైన్ చేయండి ఒకటేమో అసంగ రెండు ఈ డీపర్ ఈ ఇన్నర్ అండర్స్టాండింగ్ లోపల సాక్షాత్కారం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఈ సర్వము ఈశ్వరులే అని తెలుస్తూ ఉంటాయి మీరు ఈ రెండింటినీ కంబైన్ చేసి చూడండి ఏమవుతున్నాను ఏమవుతుందో తెలుసినా మీరు జీవన్ముక్తులు అవుతారు యు ఆర్ లిబరేటెడ్ నవన్ హియర్ అది మీకు ఆ స్కీమ్ అర్థమైందండి దట్ ఈస్ డిపార్టెంట్ కాబట్టి ఆ విధంగా ఆ పరమేశ్వరుణ్ణి శరణు వేడవలను ఆ పరమేశ్వరుణ్ణి వెదుకి పట్టుకునే ఉపాయం ఏమి అంటే శరణు వేటుట ద్వారా వెదికి పట్టుకునవలెను కథం పరిమార్జితం ఎమి తమేవచ యహ తా అన్నాము తమేవచ యదశబ్దేన ఉత్త ఆ ఈశ్వరుణ్ణి వెతుకు పట్టుకునే చెప్తున్నారు ఆ ఈశ్వరుణ్ణి మాత్రమే మనము శరణు వేయడం లేదు అది ఉపాయం ఆ ఈశ్వరుడంటే ఏ ఈశ్వరుడు ఏ ఈశ్వరుడైతే పద అనే శబ్దం చేత బోధింపబడినాడో తత పదం తత్ పరిమార్గితం ఆ పదము కాబట్టి ఇప్పుడు పదము ఏమిటి ఈశ్వరుడే పదము మనము చేరదగిన లక్ష్యము ఈశ్వరుడు అదే పదము ఈశ్వరుణ్ణి చేరుకుని ప్రయత్నం చేయాలి తప్ప ఈశ్వరుణ్ణి సంతోషపెట్టి మన లా మనం పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయకూడదు ఈశ్వరుని చేరుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కాబట్టి ఏ ఈశ్వరుడైతే పదం అనే శబ్దము చేత వ్యాఖ్యానించబడినాడో ఆ ఈశ్వరుని ఆద్యం ఆదౌభవం అంటే సృష్టి ఆది ఎందు ఉన్నవాణిని సృష్్యాది ఎందు ఉన్నవాణిని అంటే సృష్టికి పూర్వంలో అక్కడ నిలబడి పందిళ్ళు వివేయించినట్టుగా పెళ్లి పందిళ్ళలో వివయించినట్టుగా ఈ సృష్టి అంతా తయారు చేసేయడం అలా కాదండి అది అంటే అర్థం జగత్తునకు మూల కారణము మూల ధాతువు అంటే రొట్టెకి మూల పిండి అలాగా రొట్టెకి పిండి వలె తరంగమునకు నీరు వలె ఆభరణమునకు బంగారము వలె ఈ జగత్తునకు మూలధాతువు ఈ అదే అర్థం ఆద్యం అంటే పురుషం ప్రపద్యే పూర్ణుడైన ఆ పరమాత్మను అంటే సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మను నేను శరణు వేడుతున్నాను సర్వవ్యాపకుడైన పరమాత్మను శరణు వేడుతానగా వీడు మిత్రుడు వీడు శత్రువు అనే విభాగం ఉండదు ఇది మంచి ఇది చెడు అనే విభాగానికి అతీతంగా పోతారు మంచి అని లోకంలో మంచివాడు అనబడేవాడు ఎందు చెడ్డవాడు అనబడేవాడు ఎందు కూడా మీరు దేవుణ్ణే దర్శిస్తారు ఈశ్వ అందరి ఎందు ఒకే ఈశ్వరుణ్ణి దర్శిస్తారు సో ఆ విధంగా శరణాగతి చేస్తారు అటువంటి శరణాగతి ద్వారా మనం ఆ ఈశ్వరుణ్ణి వెతుక్కోవాల్సి